ఏది ఎటువలె నమ్ముదు ముదు తోడనను బోధింపవే సత్తు అసత్తవమునివని చిత్తగించి శృతి చెప్పెడిని ఉత్తమ మధ్యమొగిగలదని మరి ఇత్తల శాస్త్రములేర్పరచీని నానా రూపులు నరహరినీవని ఊరిన విధులుటు పొగడెడిని మానకేయము మరి ఉపాధేయము కానవచ్చి లగలిగియున్నవి భావాభావము పరమమునీవని దైవజ్ఞులు నిను తలచెదరు శ్రీవేంకటగిరి చలగిన నీవే తావు గదిలో